సర్వ్రస్వ్రనియన్య సోమ సూర్యోచనాయ సకలలోకరక్షమ్రస్వూపాయ్రనియన్య సోమ సూర్యోచనాయ సకలలోకరక్ష పరమ శాంత స్వూపాయ పార్వతీ మనోహరాయ రుద్ర భద్ర మహారౌద్ర పాతు మాం సదా మృత్యుజయ శివా చోబాణే శశిఖండ మండనా మృత్యు సంసార కండన ఇం బ్రహ్మా వరుణేంద్రుద్రమరుత స్తున్వతి దివ్యైస్త వేదై సాంగపదక్రమోపనిషదై య సమగ ధ్యాన తద్గతే నమస పశ్యిగిన విదొ సురా దేవాయ తస్మ కృష్ణా వాసువాయ దీ నందనాయ నందగోపకరాయ గోవిందాయ నమో నమ ఈశ్వరో గురురాత్తి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్త గణనాపతిగం హవామహే కవిం కవేనా కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ట రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతి సేదసాదన ఓ నమో భగవతి రుద్రాయ మోవాయ రుద్రాయ నమశర్ర్వాయ పశుపత నమో నీలగ్రీవాయతికంఠాయ నమకపర్దిచకే నమ సహస్రాక్షయ శతధన్వనే నమో గిరిశాయ శిపివిష్టాయ నమో మేడుష్టమాయ చుమ మో్రస్వాయనాయ నమో బృహతే చ వర్షీయసే నమో వృద్ధాయ సంరుధ్వనే నమో అగ్రయా ప్రథమాయ ఆశే చాజిరాయ శీఘ్రియాయ్యాయ నమ వూర్మ్యా్యాయ చావస్వ్యాయ నమ స్రోత్యాయ్యాయ పవిత్రమైనటువంటి భారతావనిలో ఈ ఉత్కృష్టమైనటువంటి మన ఆర్ష సంస్కృతిలో ఆర్ష విజ్ఞానంలో విద్యావంతులు పండితులు జ్ఞానవంతులైనటువంటి వారు శాస్త్రాన్ని ఉదహరిస్తూ శాస్త్రాన్ని ప్రమాణంగా ఉటంకిస్తూ భగవంతుని వైభవాన్ని కీర్తిస్తూ ఉంటే అక్షర జ్ఞానం లేనిటువంటి వాళ్ళు కూడాను సర్వ కూడా అదే తత్వాన్ని సామాన్య మాటల్లో चबत अनेक सदर्भा चूचा अंत ये वेला संवसाल ని చలికాలంలో గానీ ఎండాకాలంలో కానీ నేను ఉండాలనుకుంటే నాకు ఒక నీడంటూ ఉండాలి అందుకని మనిషి ఇల్లు కట్టుకుంటాడు నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు లేదా ఒక పక్షి చిన్న గూడు కట్టుకోవచ్చు కానీ ఉండడానికి మాత్రం ఒక నీడ అంటూ ఉండాలి మనిషికి ఛాయా తోయం తాగడానికి నీళ్లు కూడా ఉండాలి తాగడానికి నీళ్లు ఉండడానికి నీడ వసనం అస లోపలే ఉండలేవు నీకు ఇల్లుంటే ఉండొచ్చేమో కానీ ఎప్పుడు లోపలే ఉండేలేవు కనుక కొంతకాలం బయట తిరగాలి ఆ బయట తిరిగినప్పుడు ఇక్కడ శీతం ఉంది ఉష్ణం ఉంది వర్షం ఉంది ఏది లేకపోయినా కొంతమంది ఉండారు సభ్య సమాజం మనది కనుక వసనం గుడ్డ కూడా అవసరం మనిషికి ఆ తరువాత అయ్యా గుడ్డ కట్టుకొని నీళ్లు తాగి నేను ఒక ఇంట్లో ఉంటాను అని ఎంతకాలం చెప్పుకారండి మనిషి అశనం అది కాబట్టి మనిషి జీవించడానికి ఈ నాలుగే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట త్రాగడానికి నీళ్లు ఉండడానికి గూడు తలదాచుకోవడానికి ఈ నాలుగు తప్పింకేమి ఈయే దిక్కు అర్థమవుతుంది కానీ ఈ నాలుగు ఒక చోటు నుంచే వచ్చినట్టు కనపడుతుంది అది దిక్కులు ఏ విధంగా అయితే నాలుగు దిక్కులు ఏర్పడ్డా ఈ నాలుగు దిక్కులు సూర్యుడు రావడం వల్లనే ఏర్పడ్డాయో అట్లాగే మనకి ఏదైతే ఉండడానికి ఇళ్ళు కాని తాగడానికి నీళ్లు కానీ తినడానికి తిండి కాని కట్టుకోవడానికి బట్ట కాని ఈ నాలుగు ఏవైతే మనకు అవసరాలు ఉన్నాయో ఈ నాలుగు ఒకచోటి నుంచే వస్తున్నట్టు కనపడుతున్నాయి ఎక్కడి నుంచి అంటే పరమాత్మ నుంచి అది వేరే విషయం పరమేశ్వరుడు అన్నిటికీ ఇంకా మూలం ఆయన పెట్టండి ఎక్కడి నుంచి భూమి నుంచి వస్తున్నాయి నాలుగు ఇల్లు కట్టుకోవాలా నీకు ఇంటికి కావాల్సినవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి దిశ భూమి నుండే వస్తున్నాయి నీకు ఇటుకలు కావాలి భూమి నుండే నీకు ఇసుక కావాలి భూమి నుండే నీకు మట్టి కావాలి భూమి నుండే నీకు దూరాలు వాసాలు కావాలి భూమి నుండే లోహం కావాలి భూమి నుండే ఐరన్ వార్ అర్థమవుతుంది కనుక ఈ నేను ఇళ్ళు కట్టుకోవడానికి ఏదేదైతే అవసరమో ఇదంతా కూడా భూమి నుంచే నాకు వస్తుంది ఛాయా తోయం తోయం నీరము ప్రణాధారం కాబట్టి అటువంటి నీరు ఇంకా ఇప్పుడు రాబో ఇంకొక నెల రోజుల్లో ఎట్లా ప్రణాధారం ఇంకా బాగా తెలుస్తుంది వేసవి వచ్చే కొంతే కాబట్టి అటువంటి నీరం ఎక్కడి నుంచి మనకు వస్తుంది ఈ భూమి నుండే వస్తుంది అది భూమిలోది అక్కడ మన ఒక బావిలో నుంచి రావచ్చు ఒక చెరువులో నుంచి రావచ్చు ఒక సరోవరంలో నుంచి రావచ్చు ఏదైనా కూడా భూమి నుండి రావాల్సిందే స్వామిజీ ఆ పై నుంచి కదా పడుతూ ఉండేది కానీ నువ్వు ఎగిరి తాగలేవు సార్ పైనుంచి బట్ట ఇక్కడి నుంచి పోయినటువంటి ఇక్కడ ఉండేటువంటి జలం ఆవిరయ్యే వెళ్లేదు అక్కడికి కాబట్టి భూమి మీద పడిన తర్వాత నీకోసంగా పల్లవ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటిని నిల్వ ఉన్నాయి ఆ నీటిని మనం పానం చేస్తూ జీవిస్తున్నాం అదే అర్థమవుతుంది కాబట్టి నీళ్లు కూడా మనకి కనిపిస్తున్నాయి ఛాయాతో వసన మనం గట్టుకునేటువంటి బట్ట ఏదైతే ఉందో ఇది కూడా భూమి నుండే వస్తుంది కాబట్టి పత్తి వస్తుంది పత్తి పంట వేస్తున్నాం అక్కడి నుంచి తీసుకొని వచ్చి కాటన్ బట్టలు లేదు స్వామిజీ నేను పట్టుబట్ట కట్టుకుంటా కట్టుకో దానికి కూడాను పట్టు పురుగులు కావాలి సార్ అవి కూడా ఇక్కడి నుంచే వస్తాయి అర్థమవుతుంది వాటికి ఆహారం కూడా ఇక్కడదే కనుక వసనం ఏదైతే నేను గుడ్డ వేసుకుంటూ ఉన్నానో ఇది కూడా నాకు భూమి నుండే వస్తుంది అర్థమవుతుంది ఇప్పుడు మనం ఉండడానికి గూడు కావాలి అంటే మొత్తం భూమి నుండే వస్తుంది మనం తాగడానికి నీళ్లు భూమి నుండే వస్తున్నాయి అట్లాగా మనం కట్టుకోవడానికి గుడ్డ వస్త్రం భూమి నుండే వస్తుంది అసనం చివరికి భోజనం అయ్యా నువ్వేదన్నా తిను వరి ధాన్యం కాని గోధుమలు కానీ లేదు నేను పండ్లు తింటాను స్వామి నువ్వు పండ్లు తిను అపక్వాహారం చేయి ఏ పక్వమైనా అపక్వమైనా భూమిలో నుండి రావాల్సిందే కానీ ఇంకో రకంగా నీకు వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ధాన్యమంతా ఇక్కడి నుంచే రావాలి భూమిలో నుంచే రావాలి నీకు పాలైనా ఇక్కడి నుంచే రావాలి పెరుగైన ఇక్కడి నుంచే రావాలి మజ్జిగా ఇక్కడి నుంచే రావాలి ఏదైనప్పటికీ కూడా ఒక ఫ్రూట్ సాలెడ్ కూడా ఇక్కడి నుంచే రా ఇంకొక రకంగా భూమి నుండి తప్ప మరొక రకంగా వచ్చేందుకు అవకాశమే లేదు కనుక ఛాయా వసనం అశనం ఇవి నాలుగు అయితే ఎప్పుడైతే భూమి నుండి వస్తూ ఉన్నాయో ఈ ప్రపంచంలో ఒక ఎవరు మార్చలేనటువంటి ధర్మం ఒకటి ఉంది అనివార్య జీవన సత్యం అదేంటో తెలుసా చోటికి నైజము ప్రాణికోటి పోతున్న భాగవతం ఎత్తట బుట్టన్ ఆ చోటికి నేగుడ నైజము ప్రాణికోటికన్ ఏవి ఎక్కడి నుంచి అయితే వస్తాయో తిరిగి అక్కడికే పోవాలి కాదు ఇప్పుడు మీరు వచ్చారు ఉపన్యాసానికి ఎక్కడి నుంచి అయితే మీరు వచ్చారో మళ్ళీ ఉపన్యాసం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు ఏ వచ్చారో మళ్ళీ కొంతకాలం ఇక్కడ నుండి మళ్ళీ ఆ వెళ్ళిపోతారు ఇలా చూస్తే కొన్ని మనకు తాత్కాలిక మజిలీలు కనపడుతూ ఉన్నాయి కొన్ని శాశ్వత స్థావరాలుగా ఏదో ఒకటి కనపడుతూ ఉంది దాన్ని మనం అన్వేషిస్తుండేది ఇప్పటి కాబట్టి ఎక్కడి నుంచి అయితే వస్తాయో అక్కడికే పోతాయి ఇవన్నీ కూడా ఓకే అయితే ఈ నాలుగు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచన చేస్తే ఇదంతా భూమి నుండే వచ్చింది గనక సరేనా ఇప్పుడు నేను తీసుకున్న ఆహారం దేహం పెరిగింది నేను నీళ్లు తాగుతుంటే దేహం ఉంది నేను తిరగడానికి కూడాను ఆధారమైనటువంటిది ఇదే ఈ భూమి నేను నాకు ఇల్లు ఇదే నా వస్త్రం ఇదే కాబట్టి నాకు కావలసినంత భూమి నుంచి వచ్చింది గనక ఇదంతా ఏదైతే నా యొక్క శరీరంగా ఉందో దీనికి ఉపయోగపడుతూ ఉందో అది ఆహారం కావచ్చు మరొకటి కావచ్చు ఏ విధంగా ఉపయోగపడినా ఇవన్నీ భూమిలో నుండే వస్తున్నాయి గనక ఎుట్టెన చోటికి ప్రణికోటిను కాబట్టి చివరికి చేరేది కూడా భూమిని అది తమాష కాబట్టి ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉండా మనం ఉండడానికి ఏ నాలుగైతే కారణం అయి ఉన్నయో ఈ నాలుగు భూమి నుండి వచ్చాయే గనక కళ్ళు మూసిన తర్వాత మళ్లీ ఈ దేహం భూమిలోకి పోవడానికి కారణం ఈ నాలుగు వాళ్ళనే కదా మనం జీవించాం ప్రధానంగా అందుకే నలుగురు మోసుకొని పోతా ఉంటారు మేము నలుగురు ఉన్నాం ఈయన ఎంతకాలం జీవించడానికి మేము నలుగురు ఉన్నాం ఛాయ తోయం వసనం అశనం కాబట్టి మా నలుగురు వల్లనే గనక లాస్ట్ లో పట్టుకుపోయేది మన సంప్రదాయంలో నలుగురు పట్టుకుపోయేది ఇదే ముందు అన్నము నీళ్లు వెనక బట్ట కొంప నాలుగు గెలిసి ఎత్తుకొని పోతాయి కదా ఇంతకాలం తిన్నావు ఊరేగావు ఇంకా మేము ఊరేగించి తోసేస్తాం ఎక్కడికి ఎక్కడ పుట్టిన చోటకి కాబట్టి చివరికి భస్మాంతం శరీరం ఇది చివరికి భస్మంగా మారిపోతుంది అంతే ఏ శరీరాలైనా ఇక్కడ ఏ రూపాలైనా ఉండని ఆయన పొడుగైనా పొట్టయినా లావైనా తక్కువైనా తొంభై కేజీలైనా నలభై కేజీలు ఆయనైనా స్త్రీ అయినా పురుషుడైనా దేహం పోయిన తర్వాత కాలిన తర్వాత భస్మమే కాని ఆయన తెల్లగా ఉన్నాడు తెల్ల భస్మం ఆయన నల్లగా ఉన్నాడు నల్ల భస్మ ఉన్నాయి అందువల్ల ఇది మంగళకరం ఇది అందుకని విభూతి ధారణ ఎందుకో తెలుసా చివరికి భస్మాంతం శరీరం నలుగురు మోస్తారు ఒకవేళ ఇది మరణం వీటినే ఆశ్రయించుకొని ఇవే ముఖ్యం అనుకొని జీవితంలో ఏదో తింటూ తాగుతూ తిరుగుతూ బంచి బట్టలు వేసుకొని ఇది ఈ బ్రతకడమే గనక జీవితం అయ్యేటట్లయితే చివరికి అక్కడికే పోతుంది కానీ ఒక్కటి ఆలోచిస్తున్నాం ఈ దేహం సరేనండి వీటికి అన్ని ఈ అవసరాలని భూమి నుండి వచ్చే భూమిలోకి పోతుంది కానీ ఇంకా ఏదో ఉంది కదా నా దగ్గర నాది నేనెవరు నేనుంటే ఈ దేహం ఎందుకని దేహం శవమైనప్పుడు దేహం ఉంది కానీ నేనులేను ఆ నేనెవరు కాబట్టి నాలో ఈ నాలుగిటి వల్ల జీవించేటువంటి దేహమే కాదు దేహీ ఎవరైతే ఈ దేహాన్ని మోసుకుపోయి తిరుగుతూ ఉన్నాడో ఏ చైతన్య ఉండడం వల్ల ఇదంతా జరుగుతున్నదో అది కూడా ఉంది దీన్ని కావాలంటే నలుగురు మోసుకొని పోతే పర్వాలేదు కానీ దాన్నేం చేయాలి అది ఎక్కడ ఉంది దాన్ని ఎక్కడికి చేర్చాలి ఎక్కడ పుట్టింది అది అందుకని ఇక్కడ నలుగురు వల్ల నాలుగు రకాలైనటువంటి సదుపాయ వాళ్ళు జీవించినటువంటి దేహం ఎట్లాగైతే తిరిగి మట్టిలో కలిసిపోతూ ఉందో అట్లాగే నేనెక్కడి నుంచి వచ్చానో అక్కడికి చేరాలి గనక మమవర్తమాన వర్తంతే మనుష్యాహార్థ సర్వశ అర్జున నదులన్నీ సముద్రాన్ని చేరినట్టుగా సర్వజీవులు నా వైపే తిరుగుతున్నారు కదూ ఆ దానికేమిటి ఇక్కడ నలుగురు మోశారు ఇక్కడ నలుగురిని ఆశ్రయించుకుని పోయి మట్టిలో కలిసిపోయినాం అలా లేకుండా పరమేశ్వరునికి ఐక్యం కావడానికి అక్కడ కూడా నాలుగే ప్రధానమైనటువంటివి అవి ఏంటంటే నాలుగు వేదాలు యో వేదాదవ స్వర ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠిత కాబట్టి ఇప్పుడు మనం అధ్యయనం చేసినంత వేదం కాబట్టి ఈ వేదాన్ని నమ్ముకున్నాం పరమేశ్వరుని ఐక్యం అవుతాం మళ్లీ తిరిగి రానటువంటి పోక కానీ ఇది మాత్రం మళ్లీ తిరిగి వచ్చేటువంటిదే కాబట్టి దేహాన్ని వదిలేటప్పుడు యోగేన అంతే తను త్యజం అని శాస్త్రం యోగేన అంతే అంతే చివరి కాలంలో యోగేనా తను తోగేనా రోగేనా అర్థమవుతుంది భోగాలతో రోగాలతో కాదు ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాలి యోగంతో నిష్క్రమించాలి మనిషి ఆ యోగం ఏమిటి అని గనక ఆలోచించినట్టు వస్తుంది ఇప్పుడు కాబట్టి యోగంతో గనక మనం దేహాన్ని గనక వదిలితే మళ్ళీ ఈ ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు ఆ యోగం అంటే కలీక పరమేశ్వరునితో కలియిక ఒకవేళ లేకుండా పోయేవాళ్ళంతా అట్లా పోవడం లేదు ఎవరైనా సరే ఉన్నప్పుడు ఒక రకంగా ఏడుస్తారు ఏది అనుకున్నట్టుగా లేనని పోయేటప్పుడు పోకూడదనుకొని పోతున్నానని పోతాడు అప్పుడు ఏడుస్తాడు కాబట్టి ఏడుస్తూ దేహాన్ని త్యజించకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా ఎట్లా చనిపోవాలన్నా మనిషి చనిపోయేది ఒక్క క్షణమేనైనా ఏ విధంగా నవ్వుతూ చనిపోవాలన్నా ఏడుస్తూ చనిపోవాలన్నా అని ఆలోచించుకోవడానికి భగవంతుడు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇచ్చింది ఒక్క క్షణమే పోయేది ఆ క్షణంలో ఎట్లా పోవాలనో ఆలోచించుకోవడానికి తదు అనుగుణంగా జీవించడానికి మనకు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇదంతా ఆలోచించకుండా పోయే కాలం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేస్తాం ఏడుస్తూ పోతాం సరే ఆఫ్కోర్స్ ఏడుస్తూ పోతే మళ్లీ ఏం జరుగుతుంది దానివల్ల కారణం ఇది దేహం పోయేటప్పుడు కారణం మళ్లీ దేహం వస్తుంది కార్యం కాబట్టి ఏడుస్తూ దేహాన్ని వదిలాను గనక ఏడ్చే దేహమే వస్తుంది ఇది తమాష ఎందుకంటే అంత ఏడవలేవు కదా కొద్ది మిగిలి ఉంటుంది ఎంత ఏడవదలుచుకున్నామో పోతున్నామని అయ్యో నా భార్య బిడ్డ అనేటప్పటికీ పోవచ్చు ప్రాణం ఇదే కాదు కదా ఇంకా ఉంది కదా అయ్యో నా ఫిక్స్డ్ డిపాజిట్లే అదే ఇదే ఎలక్షన్ లే కలెక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికంతా ఏడవడానికి టైం ఇవ్వడు ఏముడు ఎముడు కాబట్టి ఏడుస్తూ దేహాన్ని గనక వదిలేటట్లయితే కొంతవరకు ఏడ్చేటప్పటికి అయిపోతుంది మళ్ళీ మిగతా అది ఉంటుంది గనక ఏడవలసింది దానికోసంగా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది అదే ఆనందంగా దేహాన్ని వదిలేసామనుకోండి నవ్వుతూ దేహాన్ని వదిలేం ఇప్పుడు రాదు ఎందుకో తెలుసా నవ్వుతూ గనక దేహం మనం వదిలేస్తే దేహం ఆనందం కాదు గనక అది తో దేహం భోగాయతనం దుఃఖాయతం దుఃఖ దుఃఖ సంబంధం కాబట్టి దుఃఖాన్ని అనుభవించడం కోసమే దేహం వచ్చేది ఎప్పుడైతే నేను ఆనందంగా వదిలేసాను దేహాన్ని ఒకవేళ వస్తే ఆనంద దేహమే రావాలి ఆనంద దేహాలు ఎక్కడ సంబంధించిన దేహాలు రాక ఆనందంతో పోయాను కనుక కారణం ఇదయ్యింది కనుక దుఃఖం వచ్చేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి ఎప్పుడు కూడాను యోగేన అంతే తను జీవితాన్ని యోగంతో మనం వదిలేయాలి పరమేశ్వరునితో ఉండేటువంటి సంబంధాన్ని గట్టిపరుచుకొని ఈ దేహాన్ని మనం వదిలేయాలి కనుక హే భగవాన్ నేను మృత్యువును పొందుతా నేనే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు జాతస్య మరణం ధ్రువం కానీ నేను మళ్లీ పుట్టేటువంటి పరిస్థితుల్లో చావకూడదు ఈ ప్రపంచం నుంచి మళ్లీ ఈ జనన మరణ చక్రములో పడకూడదు కాబట్టి మృత్యువుని నేను జయించలేను అందుకని నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను ఎందుకని నువ్వు మృత్యం మృత్యుంజయ శివా శూలపాణి శశిఖండ మృత్యుంజయ శివా శూలపాణి శశిఖండ మృత్యు సంసార ఖండి మృత్యుజయ శివా శూలపాణి శిఖమృత్యు సంసార కండనా దీనికోసం జీవించేది యజ్ఞ జీవితం యజ్ఞాయ యజ్ఞ స్వరూపుడు యజ్ఞాయ నమ యజ్ఞా యజ్ఞాది ఫల ప్రదాయ యజ్ఞాయ యజ్ఞాది ఫల ప్రదాయ తయే మృడాయ మృత్యుంజయ శివా శులపాణి శశిఖండ మృత్యు సంసార ఖంరణ కాబట్టి దేహం ఈ శ్మశానానికి అద్భుతమైపోయిన పర్వాలేదు కానీ హే భగవాన్ మళ్లీ ఈ దేహాన్ని తెచ్చుకుని దుఃఖపడేటువంటి పరిస్థితి నాకు ఇవ్వకుండా నీ యొక్క చరణకమలాల దగ్గర శాశ్వతంగా నన్ను చేర్చుకో సర్వోపద్రవరహిత స్థితిని మాకు ప్రసాదించు